కీర్తన సంఖ్య అరవై ఏడు అలరచంచలమైన ఆత్మలందుండ నీ అలవాటు శేసె నీవుయ్యాల పలుమారునుస పవనమందుండ నీ భావంబు దెలిపె నీవుయ్యాల ఉదయాస్త శైలంబులో నరగంభములైన డు మండలము మోచెను అదన ఆకాశ పదమడ్డదూలంబైన అఖిలంబు నిండె నీవులా పదిల ముగవేదములు బంగారు చేరులై పట్టబెరపై తోచెనుయ్యాల వదల కిటు ధర్మ దేవత పీఠమై మిగుల మేలు కట్లయి మీకు మేఘమండల మెల్ల మెరుగునకు మెరుగాయనుయ్యాలా నీల శైలము వంటి నీమేని కాంతికిని నిజమైన తొడవాయనుయాల పాలిండ్లు గదలగా పై ఎదలు రాపాడ భామినులు వడినూచునుయ్యాలా బ్రహ్మాండములు వరగు నోయని భీతి నొయ్య నొయ్యనవు చిరుయ్యాల కమలకును భూసతికి కదలు కదలకు మిమ్ము కౌగిలింపగ చేసెనుయ్యాల అమరాంగనలకు నీ హావభావ విలాస మందచూపెనీయ్యాల కమలాసనాదులకు కన్నులకు పండుగై గణుతింప నరుదాయనుయ్యాలా కమనీయమూర్తి వెంకట శైల పతి నీకు కడువేడుకై ఉండెనుయ్యాలా ఉయ్యాల ఉయ్యా